చె వినిపించుకో అవునవును ఇప్పుడు ఈ మాట వినిపించింది మళ్ళీ క్లియర్గా ఈ మాట వినిపించింది క్లియర్ గా చెప్పండి కాబట్టి ఈ సంఘాహిత స్థితిలో స్థితిలో పరిణామాన్ని మనం పొందాలి ఏ విధానాన్ని మనం అందజేసుకోవాలి అనేది ముఖ్యంగా మనం గ్రహించవలసి ఉంటుంది ఎందుకంటే దీని యొక్క స్వరూపం కానీ స్వభావం కానీ దీనికి సంబంధించినవి అంటే ఇది కేవలము ఒక పరిపూర్ణమైనటువంటి మానసికమైనటువంటి ఒక అనపస్థితికి అవగాహన చేసుకుని ఇందులో పొందేది లేదు పగట్టుకునేది లేదు కోరుకునేది వదిలిపెట్టేది లేదు గ్రహించే లేదు గ్రహించకపోవడం లేదు అనే ఒక పరమ తటస్థమైన తీర్చిస్తుందో నిన్నే భగవద్గీతలో సన్యాసి సన్యాసి అంటాడు ఎవరైతే ద్వేషించారో ఎవరైతే కోరుకోరో అతను నిత్య సన్యాసిని పిలిచాడు ఇది భగవద్గీత ఐదో అధ్యాయంలో ఉంది కర్మసన్యాసంలో నేను చెప్తున్నానంటే ఆ మాట ఆ సన్యాస్త కర్మహారీ ప్పుడు ఏడ వాళ్ళు బాధ్యూ సర్వము వీలై ఉన్నారు అది కంప్రెషన్ విలో అవుతుంది. ఉహ్ అంత బహుశా కుదిరినా ఉహ్ అంత సర్ఫస్ అవుతుంది. అహ్ భగవద్గీతలో అధిగమనంలో ఏడవ ఎనిమిదిలో తొమ్మిదివ చూ మధిగచ్చి నైష్కర్యం అది గచ్చి చెప్పండి కాబట్టి మదిగచ్చి మది నైస్కర్యం అది గచ్చి అని చెప్పేసి చెప్తాడు ఇక అదిగా మనంలో ఉండే మూడు స్థితికి చిట్ట చెవి ఎవరికి సన్యస్థుడి ఉంటాడో సాంతానమైన పొందుంటాడో బ్రాహ్మి భూతస్థితి పొందుంటాడో అతడికి మత్ అనేటువంటి సంస్థ కానీ మత్ అనే భావము కాని ఉండదు అటువంటిప్పుడు కర్మ కూడా ఉండదు కర్మ ఉండదు కనుక చేయవలసింది కోరుకోనవలసింది వదులుకోనవలసింది గ్రహించవలసింది ఉండవు ఎప్పుడు ముక్తుడుగానే ఉంటాడు ఆ సదాముక్త స్థితి నిత్య సన్యస్త స్థితి ఆ నిత్యుసన్యస్థితినే సదా ఎప్పుడు కూడా అందుకే కర్మసన్యాసంలో చెప్పాడు దాని గురించి కూడా ఐదో అధ్యయనం జరిగింది అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ముక్త స్థితి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చెప్పండి అవకాశం వివేకాభిలో మొత్తం వివరించి ఏను నేను కాదు అనుకుంటున్నప్పుడు మోక్షము నేను కాలంలో నాది అని తప్పకుండా ఏ లేదా చిహాన్ని విముంచమా ఇంటి కూడా గ్రహించద్దు వదులుకోవద్దు ఏ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన ఏ నిత్యానికి వివేచనతో కూడుకున్నటువంటి యొక్క తాత్పర్యంగా ఏ అన్నింటినీ గడిచిన తర్వాత నేను అహంకారం ఇక్కడ దృక్ అంటారు కదా చూసేవాళ్ళు చూసేది లేకుండా పోవడం నేను అని అహంకారమే లేకపోవడం అహంకారం ఉండడం ఇబ్బందో అది లేకపోతే 5 రల్్ నిల్లిక తు కెపతం్ tecn汽 tai నటాగటి సిల్ అగు ప్పరం అంద్ Chuో 6- thirst찮 Šuk 7-alanమలిలామలా లీ్ఴల üే్ 7-10 హలో చెప్పలో జీవిత మహోదాదిలో అమ్మ చెప్తే మళ్ళీ పోయింది టచ్ చేయండి పోయింది